గణపతి కవీనాముపమశ్రవం యష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్క ఆనస్ మన్మో సాగన శ్రీమహాత్పతయే నమ సవసమారంభా శంకరాచార్యమ్యమా స్మరాచార్యపే ధృతపరంపరాయంతో మమాదా మాత్ర నిశ్చుశ్రో ప్రముఖో బలమింద్రియాణ సర్వాణి సర్వ్రమోపనిషదం నాహం బ్రహ్మమిడాక్యాం మా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణనస్థ నిరాకరణం నేస్మరగతే ఉపనిషత్సు ధర్మాస్ మి సంతు సంతు ఓం శాంతి శాంతి శాంతి స థా ప్రమాహ్యేత స ఏషో నిమా ఐతదాత్మ్యమిదం తం స ఆత్మా సమసి విరోధ ఈ రెండింటికి విరోధం ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు చీకటి వెలుతురు లాగా ఎదుటివి ఒకటి నేను కర్తను నేను భోక్తను ఈ పనులన్నీ చేసేసి నేను కృతార్థుడనైనాను లేకపోతే ఈ పనులన్నీ చేసేస్తే నేను కృతార్థుడను అవుతాను ఇది ఒక విషం ఇంకా రెండవ విషం ఏమిటంటే ఆత్మ అకర్త అభోక్త ఈ కర్తృత్వం నెత్తి మీద వేసుకున్నటువంటి అహంకారం ఏది కలదో అది నిత్య అది సత్యం కాదు నేను సకల క్రియలకు సాక్షినే కానీ నేను కర్తను కాను అనే ఈ అకర్తృ అభోక్తృ ఆత్మ సాక్షాత్కారం ఏదైతే కలదో అది కలదు ఇవి రెండు విషన్స్ ఈ రెండు విషన్స్ పరస్పర విరుద్ధాలు కాబట్టి వీటిని ఈ రెండింటినీ ఒకే బుద్ధిలో ఉండదు ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు రెండు కత్తులు ఒకే ఓరలో ఇమడవని చూడండి అలా ఇంత సమాచారం కాబట్టి ఒకటి ఉంటే ఇంకొకటి పోతుండదు వీటికి తప్పుణశి సాక్షాత్ తోమసి వాక్యశ్రవణం చేత ఆత్మస్వరూపము సాక్షాత్కారమైనప్పుడు నేను కర్తను నేను భోక్తను కర్మల ద్వారా నేను కృతార్థుడమవుతాను అనే దృష్టి అనే విషయం అనే భావన ఏదైతే ఉన్నదో అది పోతుంది ఎందుకంటే దీ దాన్ని పోగొడుతోనే ఇది వస్తుంది విరోధం అంటుంది విరోధం అంటే సహా కలిసి ఉండటం సం సంభవం కాదు అని అభిప్రాయం దాన్ని విరోధం అంటారు సో ఇప్పుడు అత్తాకోవాలకి విరోధం వచ్చిందంటే అర్థం కలిసి ఉండటంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి విడిపోతారు అలాగే జ్ఞానము అజ్ఞానము లేకపోతే ఈ ఈ విషం ఇదొక విషయం నేను కర్తను నేను భోక్తను అదో విషం అది నేను అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపమును అని ఇంకో విషము సో ఈ రెండు విషమ్స్ కూడా మనమే ఒకటే ఒకే వ్యక్తి అటకెట్టేసుకుంటాను అంటే ఒకటి ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే భాష్యం నహీ ఏకస్మిన్ ఆత్మని యమహమస్మీతి విజ్ఞాన కర్తవ్యం ఇదం క్రలం భోక్ష్యేదవిజ్ఞానముపద్యి ఉపపద్యతే అదే అన్వయం అన్నాం తీసుకెళ్ళి వెర్బు దగ్గర పెట్టాలి గర్బు లాస్ట్ లో ఉంది నా మంది సంస్కృతంలో వాక్యాలు అలా ఉంటాయి నాతో ఆరంభం అవుతుంది ముందే నాను ఎదుర్కొన్న పెట్టుకుని నానేం చేయాలని చూస్తుంటే అలా ఉంటాయి నాకు ఏం చేద్దకండి హి హి అంటే ఎందువలనగా తస్మాత్ తరసార్ భాషకారులు హీదర్థం వస్తారుగా ఎందువలనగా అహమస్మిది విజ్ఞాతే తత్వమసి వాక్యాన్ని శ్రవణం చేసి మననం చేసి అహం అహమస్మి అని వీడు తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడు ఆత్మని విజ్ఞాతి ఆత్మ అకర్తృ అభోక్తృ ఆత్మ గలదు అది నేనే అయి ఉన్నాను అని తెలుసుకున్నాడు ఇంత అర్థం దేహాదులయందు నేను అనే బుద్ధితో వీడు జీవిస్తూ ఉంటాడు దేహా దేహాదులతో ఎప్పుడైతే మమేకమై ఉంటాడో సో ఒక వ్యక్తిత్వం ఒకటి ముందుకు వస్తూ ఉంటుంది ఈ వ్యక్తిత్వము అది స్థిరంగా ఉన్నది అలా మారిపోతూ ఉంటుంది అలా అసమానం మారుతూ ఉంటుంది ఇప్పుడు పెళ్లి కాకముందు ముందు ఒక వ్యక్తి పెళ్లి అయిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి ఉండడండి అంటే ఇంకా ఆ వ్యక్తే ఉంది చాలా ఒక కొత్త వ్యక్తి వచ్చేస్తాడు వీడు కొత్త సరే ఇంకొక వ్యక్తి వీడి జీవితంలో ప్రవేశించడం అది అలాంటి వీడు కొత్త వ్యక్తి అయిపోతాడు ఈ విధం సరే నీకు తెలుస్తాను తర్వాత కొంతకాలానికి ఆ హై కొంత కొంత అవుతాడు ఈ విధం చాలా ధర పెరుస్తాడు ఇది పర్సన్ ఉన్నది చాలా వల్లబుల్ గా ఉంటుంది ఈ చేంజెస్ బైటి అయితే ఈ చేంజింగ్ పర్సన్ అనేదానికి మూలంలో ఉండే చేంజ్లెస్ రియాలిటీ ఉండే అది కర్సన్ కాదు ఇట్ ఈజ్ రియాలిటీ అది కర్సన్ కాదు ఆభరణాలు చేంజ్ అవుతూ ఉంటాయి ఈ చేంజ్ అయ్యే ఆభరణాలకి మూలంలో ఉండే బంగారం అది ఆభరణం కాదు బంగారం ఆభరణం కాదు అది అన్ని ఆభరణములను సమయమే కలిగి ఉన్నా ఆభరణములకు అతీతంగా ఉంటుంది కాబట్టి ఈ చేంజింగ్ పర్సన్ లో దీని వీడికి మూలంలో ఉన్నటువంటి ఆ చేంజ్లెస్ ఇంటర్సనల్ రియాలిటీ వాటామాయ్ అనే మీరు సరైన అర్థం తెలిస్తే సమాధానం తెలిస్తే ఆ సమాధానం అది ఒక పెర్సన్ చెప్పదు పాటామాయ్ అన్నదానికి ఒక పెర్సన్ మీకు సమాధానం వస్తుందంటే కదా మీరు అధ్యయనంలో ఉన్నట్టు లెక్క ఇంకా ఆ ప్రశ్నను మీరు ఇంకా దాన్ని కొనసాగించాలి కనుక వాటామై అనే ప్రశ్నకి ఒక ఇంపర్సనల్ రియాలిటీ పర్సన్ కాని అంటే దేహాది దేహాధికముతో తాదాత్మ్యము లేని అని అర్థం కర్తృ అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపము ఆత్మ చైతన్యం ఇంపర్సనల్ రియాలిటీ అది ఆ ఇంటర్సనల్ రియాలిటీ నేను అగుదును అహమస్మి నా యథార్థ అది అని వీడు తెలుసుకున్నాడు ఆ ఇంపర్సనల్ రియాలిటీ ఉంది చూసారా అది ఏకస్మిన్ అద్వితీయే కానీ ఎందుకు మీకు భేదము అనుభవానికి రాదు ఈ భేదము అభేదము అనేది ఎక్కడో బయట ఉన్నాయి అక్కడ బయట ఉన్నవన్నీ ఒకటే అయిన ఒకటి కాదు వేరు వేరు ఇంకో కొంతమంది మీరు అలా ఆలోచించకూడదు అలా ఆలోచిస్తున్నసేపు మీరు వేదాంతం అర్థం కాదు చాలా మంది నన్ను అడుగుతారు మీరు అద్వైతవాదులే అద్వైతవాదులే అని అడుగుతారు అందుకని చెప్పిన మొహం చూస్తే మొహం మీద పొద్దున్న కాదు చెరిగిపోయే గీతలు మళ్ళీ ఈసారి గీతం గెలిచింది అప్పుడు అర్థమైతే మీకు తెలుసు సో ఇదికే అడ్డంత గీత పెట్టే ఉంటే ఇంకా అర్థమైతే వాళ్ళే ఎంత సందేశాలు ఉంది సో ఈ అడ్డగీతలు ఉన్నాయి ఇది చెరిగిపోతా ఉంటాయి చెరుగుతాకే మనం మొహం పెట్టి గెలిపొస్తామని కాదు వాటికి ఉపయోగించే ద్రవ్యం వస్తుంది వాటికి ఉపయోగించే ద్రవ్యం ఒకటి ఆశిస్తే అవి ఉంటాయి కానీ ఉన్నట్టు కనపడం వ్యక్తికర ద్రవ్యం సో దాకా అడ్వాంటేజ్ ఉంది బట్ట సో ఈ భేదము ఈ భేదము అభేదము అనేది బయట ఉండే పాయింట్ కాదు అక్కడ బయటే ఉండవు మీరు మీ మనస్సులో చూసుకోండి మీ మనస్సులో పరిశీలించండి పరిశీలిస్తే మీకు మీ మనస్సులో ఉండే ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే అన్ని భిన్న భిన్నంగా జ్ఞానం కలుగుతూ ఉన్నాయి ఈ భిన్న భిన్నంగా జ్ఞానం కలుగుతుండే ఇదంతా ఈ భేదం అంతా సత్యమేనా అని మళ్ళీ పరికించి చూసుకోండి పరికించి చూసుకుంటే ఏమో భిన్న భిన్నంగా జ్ఞానమైతే కలుగుతోంది కానీ ఈ జ్ఞానానికి మూలంలో ఉండే అది తెలివి అది భిన్నం కాదేమో అనుభవం మీతో వస్తుంది దీనికోసం పుస్తకాల్లో పుస్తకాలకు సంబంధించి పుస్తకాలు ఉంటాయి కానీ అది ఆత్మస్వరూపానికి సంబంధించిన విచారం కదా మీకు మీరే పరిశీలించి చూసుకోవచ్చు కానీ మనం అలాంటి పరిశీలన చేసేటువంటి ఆ ప్రసన్నత మనకు ఉండదు ఆ ప్రసాద బుద్ధి అది మనకు ఉండదు ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా చలనాత్మకంగా ఉంటుంది ఎప్పుడు చలిస్తూ ఆ చలనం కూడా హార్మన్లెస్ చలనం కాదు ఏమి హానిని కలిగించని చలనం కాదు హానిని కలిగించే చలనం సో ఈ స్మాల్ సెల్ఫ్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నంత కాలము మీకు ఈ భేదము అభేదము ఇలాగంటే విషయాలనే పరిశీలన చేసే ఆ మానసిక స్వస్థత ఉన్నది సో స్మాల్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్ రోజు ఉన్నాయి కామనా భయం ఉన్నది సెల్ఫ్ అంటే ఏంటండి సంభవ్ ఈ స్మాల్ సెల్ఫ్ ఉండే అహంకారము దానికి తృప్తిని కలిగించే ప్రయత్నం చేయాలి ఏవో సంపాదించి ఆ స్మాల్ సెల్ఫ్కి మీకు అభిరుచికి దాని అభిరుచికి తగ్గట్టుగా చేస్తూ సో పొద్దున్నే లేచి ది వెరీ ఫస్ట్ స్టెప్ హీ టేక్స్ ది పర్సన్ టేక్స్ అది ఎందుకోసం తీసుకుంటాడంటే ఆ ఫస్ట్ స్టెప్ ఆ స్మాల్ సెల్ఫ్ ఉంటుంది చూడండి ఆ స్మాల్ సెల్ఫ్ యొక్క అభిరుచిని పరిపూర్తి చేయటం కోసం ఆ ఫస్ట్ స్టెప్ తీసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి ప్రారంభం ఇంకా రోజంతా కూడా ఆ స్మాల్ సెల్ఫ్ యొక్క ఇంట్రెస్ట్ ని ఫుల్ఫిల్ చేయటం కోసమే బతుకుతుంది మధ్య మధ్యలో సేవ ఇచ్చాడు ఓకే సేవ ఇచ్చాడు సేవ అంటే కూడా ఈ స్మాల్ సెల్ఫ్ స్వర్గం కోసానికి వెళ్తుందో అందుకోసం సేవ ఉంటుంది లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం సేవ అంటారు ఈ స్మాల్ సెల్ఫ్కే అది కూడా సెల్ఫ్ ఇంట్రెస్టే ఎప్పుడైతే మీకు ఇంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని పక్కనే సెల్ఫ్ సంస్కరణ కూడా ఉంటుంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ పక్కనే ఉంటుంది దూరంగా ఉండదు అది పక్కనే ఉంటుంది ఎందుకంటే ఈ ఫలా నా కామన కావాలి అని అనుకున్నప్పుడు అది సిద్ధిస్తుందో సిద్ధించదో అనే బెంగా పక్కనే ఉంటుంది కాబట్టి మొత్తం జీవితం అంటే ఇలా గడిచిపోతుంది ఇదే సత్యం అని అనుకుని దాన్నే పెంచిపోసినటుకునే ప్రయత్నం చేస్తాడు సో మనిషి ఏం చేస్తాడంటే కుటుంబాన్ని నిర్మాణం చేస్తాడు ఆ కుటుంబాన్ని ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్ కోసం వాడుకుంటాడు ఇంకా పేరుకి కుటుంబం అంతా తప్పిస్తే సో కుటుంబము ఇట్ ఈజ్ నంట్ ఫర్ ఫుల్ఫిలింగ్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్ సొసైటీని సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం సెల్ఫ్ కన్సర్న్ కోసం వాడుకుంటుంది అక్కడితో వదిలిపెట్టడం ఎలిజీఎన్మని వీటి కోసం And now he wants to use philosophy also for that. That is the guy. Uh, how he will get to jñāna? Question later. Kāpate, we'll get philosophy. Yādhānta-pustakāla-valli say, yādhānta-sāstra-dhorandhara-ne viru-dhāsuna. Taurga-suna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dhāsuna-viru-dh సంకణాన్ని బట్టి శిష్యులు వస్తారు శిష్య మండలి ఏర్పడుతుంది శిష్య మండలి శిష్య మండలి అంటే ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూర్చొని ఉన్నారనుకోండి మీకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చేసి మీరు డ్రెస్ వేసుకోమన్న దాని పేరు శిష్య మండలి అంట అంటే వీళ్ళందరూ ఒకే మహాత్ముడు శిష్యుడు అన్న ఆ మహాత్ముడు హీ డిఫరెంట్ అండ్ డిస్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ ఎవ్రీ నోన్ మహాత్మా అని డ్రెస్ కోడ్ ఎందుకంటే డ్రెస్ కోడ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ దాని వాళ్ళు వెళ్తారు వాళ్ళు మెచ్చి మీద డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టడం అంటే దాన్ని శిష్య మండలి తయారు చేయడం అని అంటారు రోజు వాళ్ళకు పేరు పెట్టడం నామరూపాలు ఒక డ్రెస్ కోడ్ రూపం అవుతుందో ఒక పేరు పెట్టడం ఆ పేరు పెట్టడం చూసుకోవడం ఊళ్ళో ఉన్న పేర్లన్నీ చూసుకోవటం చూసుకుని ఆ పేర్లు కాకుండా ఒక కొత్త పేరు ఒకటి ఉంటాం కొత్త పేరు ఎక్కడి నుంచే దానికి ఎక్కర్లేదండి వేదాంత శాస్త్రంలోనే ఉంటాయి పేర్లు ఆ పేరు పెట్టుతూ ఇది జరిగి నామరూపాలు ఇవి మీరందరూ నా శిష్యులు ఇది ఇదంతా స్మాల్ స్కెన్సే అన్ హెన్స్ అంద్రియ ఎనివే సో మీకు ఎప్పుడైతే అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపము నుండి నిలిచి ఉంటారో దాని ఎందు మీకు భేదము గోచరించదు మీరు ఇలా చూశారనుకోండి చూడగానే మీకు గోచరించిందే భేదం కానీ ఆ అభోక్తృ అకర్తృ ఆత్మనిష్టలో ఉంటే అభేదము అంటే భేదము గోచరించని స్థితి నిద్రలో మీకేం భేదం గోచరిస్తుంది నిద్రలో మీరు ఉన్నారు కదా మీకేం భేదం గోచరించింది ధ్యానంలో మీరు ఉన్నారు మీరు అహం ఆత్మ అహమస్మి అనే నిష్టలో మీరు ఉన్నప్పుడు ఆ దీంలో ఆ శక్తిలో మీరు విలీనమై ఉన్నప్పుడు మీకు భేదం ఏం గోచరించదు అభేదం అనుభవానికి వస్తుంది అభేదం అనుభవానికి రావడం అంటే భేదం అనుభవానికి రాదు అని అర్థం ఆ ఇప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారనుకోండి చాలా కాలం తర్వాత మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారనుకోండి ఆ చూసిన మొదటి క్షణాలలో మీకు భేద అనుభవానికి రాదు ఆ భేదమే అనుభవానికి వస్తుంది చూసిన మొదటి క్షణాలలో తర్వాత సవకాశంగా భేద అనుభవానికి వస్తుంది అనుభవానికి వచ్చి ప్రయాణం బాగా జరిగింది అని అడిగింది నేను ఎక్కడ ఉన్నానో ఆయన ప్రయాణం చేసి వచ్చారు భేదో అనుభవానికి వస్తుంది ఆ మొదటి క్షణాలలో భేదం అనుభవానికి రాదు మొదటి క్షణాల్లో కూడా భేద అనుభవానికి వచ్చింది ఎప్పుడు వస్తుందో చెప్పంటారా ఇతను మన ఇంటికి గెస్ట్గా వచ్చేప్పుడ్రా వీడికి ప్రియనికి మనం వ్యవహారం చేయాలి అని మీరు దాన్ని చూసినప్పటి నుంచి అలాగ అనిపిస్తే అప్పుడు భేద అనుభవానికి వస్తుంది కొద్ది రోజులు మన ఉంటాడు గెస్ట్ వీ హ్యావ్ టు మేనేజ్ విత్ హిమ్ అని చూసిన మరో ప్రథమ క్షణం నుంచి మీకు భావన కలిగితే అప్పుడు భేద అనుభవానికి వచ్చినట్లు అక్క కాబట్టి మీరు యథార్థంగా ప్రేమించిన వ్యక్తిని దర్శించినప్పుడు ఎత్తే మీరు ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ చూశారనుకోండి అత్యంత సుందరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేశారనుకోండి ఆ ప్రథమ క్షణాల్లో భేదం అనుభవానికి అభేదము అనుభవానికి ఆ ప్రథమ క్షణాల్లో ఆ దివ్య సుందర విగ్రహము యొక్క దర్శనమే ఉంటుంది ఇంకేమి ఉండదు దర్శించేవాడు ఉండడు దర్శించేవాడు దర్శనము అనే అనే త్రిపుకి ఉండదు అది ఉండదు ఆ వచ్చేస్తుంది తర్వాత వచ్చేస్తుంది कबटे अद्वतीय आत्मा अंटे आ भेदमु अभवा राच्त नदी ना स्वरूप अभी इत विज्ञाते अलाकू अंटे अ विज्ञाव आ दर्शनों अंतरू वी जीवता उेद ज्ञाना भेद दर्शना भेद दृष्टि दहें वेटा भेददृष्टि मम इदम कर्तव्य नैन दी दी भेददृषि नेद्गदी पियंगी साधन तो चयी मम इदम अने कर्तव्य इदं अशंम भोक्ष्ये ఈ పనులు చేసి దీని యొక్క ఫలాన్ని నేను భోగించగలను ఇది భేద ఇది మొదటి వాక్యము భేద విజ్ఞానాన్ని సూచిస్తుంది కర్తృత్వ దశలో భేద విజ్ఞానాన్ని సూచిస్తుంది రెండో వాక్యము భోక్తృత్వ దశలో భేద విజ్ఞానాన్ని ఆ భేద విజ్ఞానం అది న ఉపపద్యతే అది ఇంకా కొనసాగదు అది నిలబడి ఉండదు కాబట్టి ఆ భేద విజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకుని అభేద అభిన్న ఆత్మ అద్వితీయ ఆత్మ అనుభవానికి తెచ్చుకుని ఆ అనుభవంతో మీరు జగత్తును చూసినట్లయితే భేదము కనబడుతూ ఉంటుంది కానీ భేదము మిథ్యా అని స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది అటువంటి ప్రపంచంలో మీరు వ్యవహరిస్తారు ఆ వ్యవహారంలో కర్తృత్వ హోత్రృత్వాలు ఉండవు ఆ ప్రపంచం మిమ్మల్ని బంధించారు ఇది ఎలాగంటే మీరు ఒక ఆర్ట్ ఆర్ట్ ఫామ్ లో ప్రీతి ఉండి ఒక సాక్షి భావంతో ఒక సినిమా చూశారనుకున్నాడు ఆ బాగుంది సినిమా ఎస్ దన్ ఏ గుడ్ జాబ్ అని ఒక ప్రశంస ఇచ్చేసి చేస్తారు అది మిమ్మల్ని బంధువు జగత్తు కూడా అలాగే భావిస్తుంది కొంచెం లెందీగా ఉంటుంది కొంచెం ఇవ్వ కొన్ని సెంటిమెంట్లు ఉంటుంది టు ప్లే టు ది సెంటిమెంట్ సినిమా టు ది అదర్స్ ఒకప్పుడు మీకే ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ కూడా ఒక ఆ లోతులకి తీసుకువెళ్లి సెంటిమెంట్ ఆత్మస్వరూపం యొక్క లోతులలోకి తీసుకువెళ్లి సెంటిమెంట్ ఉంటే అది మంచిదే భక్తి అటువంటి సెంటిమెంట్ మహాత్ముని సేవించాలనే ఒక శ్రద్ధ ఈశ్వరుని ప్రీతి ఇవన్నీ కూడా అటువంటి సెంటిమెంట్ దే హెల్ప్ యూ టు గెయిన్ దట్ డీపర్ ఎక్స్పీరియన్స్ అటువంటి సెంటిమెంట్ There are other kinds of sentiments. Cravings are not working. If you are not going to be a person in the world, you will not be a person in the world. All cravings are not going to be a person in the world. The cravings, they are not going to be a person in the, the, the world. And they are not going to be a person in the, the, the world. One should never care. Craving is a slaving. Slavar is. When? అదిగో ఆ అభేద విజ్ఞానము అభేద దర్శనము వలన ఈ భేద దర్శనము దీని మీద నిరస్కృతమైపోతుంది సురసివైపోతుంది ఇంకా చుట్టుపక్కల విజ్ఞానం ఎవడైనా ఒకడు భేద విజ్ఞానం అతిపెట్టుకున్న వేదాంత పాఠం చెప్తూనే ఉంటాడు భేద విజ్ఞానం అతిపెట్టుకున్నాడు అనుకోండి అంటే అర్థం ఏంటండి అంటే ఆ వేదాంత పాఠం ఆయనకి అది ఆయనకి బురలో ప్రవేశించలేదు అని అర్థం ఎందుకు ప్రవేశించలేదు అయ్యో అంత సంస్కృతం వచ్చిన వారే అంత శాస్త్రాన్ని అంత శ్రద్ధగా కూడా ఉండకోకుండా సరిటీ మూలం జాముల దాకా వల్లించేసి కేన వల్లించేసి కూడా ఏమీ తెలియకుండా అలా మిగిలిపోయారే భేదృష్టితో మిగిలిపోయారే కారణం ఏమిటి అంటే ఏంటి దోషం ఎక్కడుందో తెలిసిన వెరీ క్లియర్ హీ డజంట్ వాంట్ టు నోట్ అంటే వ్యాస్తింత లేదు పీపుల్ ఆర్ రిఫ్రైడ్ అఫ్ ఇంటర్సనల్ రియాలిటీ వీ డోంట్ వాంట్ నీవ్ దట్ పర్సనాలిటీ అమిత్ షా వ్యక్తిత్వాన్ని కొట్టుకోవాలి ఎలాడుతారు తప్పితే వాడి గోత్రం అయిపోతుందని వెన్న వెళ్ళి ఇంటర్సనల్ రియాలిటీకి గోత్రం ఉండదు కదా అగోత్రం అది ఆయన గోత్రం ఉండదు అయ్య బాబోయ్ నేను భారద్వాదేశీకుడిని గోత్రం లేకుండా అయిపోతాను వద్దు నేను వస్తుంది ఇలాగే మరి వీడికి ఆత్మజ్ఞానం అక్కడ ఏం వస్తుంది భారద్వాదేశుడు అక్కడ అక్కడ పల్లాల పల్ల గోత్రీకుడు అలాగే ఉంటాడు వాడికి ఆ గోత్రం మీద ప్రీతిని అడిగి ప్రీతి భారత్వాదు గోత్రం గొప్పది నేను అనుకుంటాడు ఆమె నుండి గొప్పదేరం త్వరగా ఉంటాడు ఎందుకులే వివాదం ఎందుకని ఇప్పుడు భారత్వాదుడు లేడు పల్లారాయణ లేడు ఇప్పుడు ఈ వివాదం ఎందుకని తరగ ఉంటాడు కానీ వారి మనసులో ఆ గోత్రం అదేం గోత్రం నా గోత్రం గొప్పది అనుకుంటాడు పీపుల్ ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ ఇంటర్షనల్ రియాలిటీ ది డోంట్ వాంట్ ఇట్ వాట్ గట్ ఇట్ ఎందుకంటే అది ఎక్కడో దూరంగా లేదు వాళ్ళలోనే ఉంది అల్పత్వం మీద ఒక కమిట్మెంట్ ఉంటుంది ఆగ్రహం ఉంటుంది అల్పత్వాన్ని గురించి నేను తగ్జుగా ఒక దృష్టాంతం ఇస్తూ ఉంటా ఎల్డీసీని ప్రమోషన్ ఇస్తానంటే భయపడుతుంటా ప్రమోషన్ ఇస్తానంటే భయపడతాడు ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికి పని చేయక్కర్లేదు ఇంకోళ్ళ దగ్గర పని తీసుకోనక్కర్లేదు మనం వెళ్ళి ఆ కూర్చుంటాం వాళ్ళవే భనిస్తాడు మనం దోషించేస్తాం ఏం వస్తాం ఇచ్చి చేయడం ప్రమోషన్ వస్తే ఇప్పుడు ఆల్రెడీ టాప్ ఇంక్రిమెంట్ లో ఉన్నాము ప్రమోషన్ వచ్చిందనుకోండి ఇప్పుడు ముప్పై రూపాయలు ఇంక్రిమెంట్ నలభై రూపాయలు ఈ పది రూపాయల కోసం పడి యాట ఎంత అంత అవుతుంది మనకి ఎందుకీ ప్రమోషన్ అని అనుకుంటుంది అలాగే నేను బ్రహ్మ లెవెల్కి నువ్వు ప్రమోట్ అవ్వా అంటే వీడు అవుతాడా ఇంట్రెస్టెడ్ అండి హీ వాంట్స్ టు హోల్డ్ ఆన్ టు హిస్ ప్రజెంట్ స్మాల్ ఈగో ఐగోకి ఐగోటీకి అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఈ రెండు విజ్ఞానములు ఉన్నాయి ఒకదానికొకటి పరస్పరము విరుద్ధము ఎప్పుడు కూడా కాంట్రడిక్షన్లని కాంట్రడిక్షన్ లో తెలుసుకోవాలి కాంట్రడిక్షన్లని కాంట్రడిక్షన్ లో తెలుసుకోకపోతే వాడికి ద్రోత్ ఉంది పుస్తకాలు చూడడం కానీ గ్రోత్ ఉంది తస్మాత్ సద్వితీయాత్మవిజ్ఞానే వికారానుమృత జీవాత్మ విజ్ఞానం నివర్త ఇది యుక్తం ఇక్కడ ఒక్క చోట కనపడిందండి జీవాత్మ అనే మాట ఇక్కడ ఒక్క వింత కాలం నుంచి నేను శంకర భాష్యం వెంచడం నాకు ఇక్కడ పెరిగింది అప్పుడ జీవాత్మ అది కూడా సమాసం మధ్యలో ఉంది అది కూడా నెగ్లేట్ చేస్తున్న సందర్భంలో ఉంది జీవాత్మ విజ్ఞానం నివర్పితే అది తొలగిపోతుంది అని చెప్పే సందర్భంలో అంతేగాని దాన్ని ఒక పాజిటివ్ ప్రతిపాదన కింద ఎక్కడ లేదు జీవాత్మ అనే మాట ఎక్కడ లేదనుకోండి కండి అనిగ ఉంది ఇక్కడ ఎనిమిదిగా సో చూడండి ఆత్మవిజ్ఞానము ఇక్కడ ఉన్నది ఆత్మవిజ్ఞానం జీవాత్మ విజ్ఞానం కాదండి ఆత్మవిజ్ఞానం ఆత్మ అంటే తాను తాను గురించి తనకి ఉన్న దర్శనము విషన్ దాన్ని ఆత్మవిజ్ఞానము అంటారు ఐ ఆమ్ సో అండ్ సో అనే విషన్ ఉంటుందండి ఆ విషన్ను బట్టి వాడు ప్రవర్తిస్తాడండి నిన్న మీకు చెప్పాను ఆటోలో ఎక్కాలంటే కూడా మీకు యూ షుడ్ హ్యావ్ సంథింగ్ అఫ్ ఐర్ అండర్స్టాండింగ్ అబౌట్ వస్తాం మీరు ఇక్కడ వచ్చి లో కూర్చున్నారంటే మీకు ఒక ఆత్మ బట్టి వచ్చి కూర్చున్నారు ఒక రకమైన ఆత్మవిజ్ఞానాన్ని బట్టి నేను వచ్చి పాఠం చెప్తున్నాను ఈ క్లాస్ మనం వినాలి అని ఒక ఆత్మ ఉండబట్టే కదండి మీరు వచ్చి కూర్చున్నారు కాబట్టి ఆత్మ విజ్ఞానము ఇప్పుడు ఇక్కడ రెండు రకాల ఆత్మ చెప్తున్నారు ఆయన చెప్తే ఒక ఆత్మ విజ్ఞానము రెండవ ఆత్మవిజ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది అని చెప్తున్నాడు ఎలాగంటే ఒకడు భయ భయపడిపోతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు సైకాలజిస్ట్ దగ్గరకు మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు వాపసు వచ్చేప్పుడు భయం పోగొట్టుకుని నిర్భయంగా అభయ అభయంగా బయటకొచ్చాడు అంటే ఇప్పుడు ఏమైనట్టడ అంతకుముందు వాడికి ఉన్న ఆత్మవిజ్ఞానాన్ని ఈ మహాత్ముడు బోధించడం ద్వారా కలిగిన ఆత్మవిజ్ఞానము త్రోసిపుచ్చిందందుకోసం भय तो वेली निर्भय बैठक इंकेद निर्भय भय तो बैठक ओधुता निर्भय भय बैठक महात्म दौरपे वाल नीद बंदरा बतुद नी ब्रतकड़ी व्यर्थ आ संगीति वाल ईडिया उ अंदमे इकड़कोचि यहां जो चुस्को भोगे बच्चा కాళ్ళలో పెట్టినంతకాలం బతికాము ఇది వ్యర్థ జీవితం అని వాడు తెలుసుకుని ఇక్కడికి వస్తాడు ఎక్కడికో మహాత్మ దగ్గరికి వస్తాడు మహాత్మ దగ్గరికి వెళ్తే వస్తే వాడు అంటాడు నువ్వు గాయత్రి చెప్పని ఆ చేస్తున్నావు చేయటం లేదు అంటే నీ బ్రతకు వ్యర్థం అని ఇప్పుడు చేయాలి చెప్పడం కాదు నీ బ్రతకు వ్యర్థం ఏమి అనుకోండి మేము మధ్యలో మహాత్మ దగ్గర ఉంది కానీ ఆశ్చర్యం గాయత్రి ముద్రలు వేసి చేస్తున్నావా అడుగుతుంది ఉంటుందే లేదండి అన్నాడు పాపం అమాయకంగా లేదండి అన్నాడు మీ జపం వ్యర్థం ఇప్పుడు వీడు బయటకు వచ్చేటికి ఎలా ఆ సెల్ఫ్ ఇమేజ్ షాటర్ అయితే వస్తాయి అలా ఉండకూడదు ఎప్పుడో కూడా మన దగ్గరికి రాగడా కాస్తే వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ని ఇంక్రూవ్ చేసి పంపించారు కానీ వాళ్ళ జేబులో ఉన్న ధనం అంతా పుచ్చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ని పంపించేస్తే ఇట్ ఈస్ అ డిస్కవరీస్ అలా చేయకూడదు ఎప్పుడో చాలా తప్పదు వ్యక్తుల ప్రేమ ఉండాలి అందుకనే గురువుకి లక్షణం చెప్పేప్పుడు కారణీయము అనే లక్షణాన్ని పదే పదే చెప్తారు గురువు కరుణా మీద అయి ఉండాలి వాళ్ళకి తన ముందు కూర్చున్న ఆ శిష్యుడి మీద ప్రేమ అధికమైన ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉన్నవాడు ఎప్పుడూ అపకారం చేయాలి మీరు ప్రేమ ప్రేమ ఉన్నప్పుడు తప్పు మీకు తప్పు తీర్చేస్తుంది మీరు ఇప్పుడు మీ దగ్గరికి ప్రేమ మీరు ప్రేమించే వ్యక్తి మీ దగ్గరికి వచ్చారు నేను మర్చిపోయాను అన్నాడు అనుకోండి మీరు చెప్పిన పని ఆయన పర్వాలేదు లేదా నలభైందరికి సహజమే అదే మీరు ప్రేమించే నేను వ్యక్తి వచ్చి మర్చిపోయానంటే నీకు ఎప్పుడు మరుపు అలవాటే ఇలాగే ఉన్నామని కోప్పడతా ప్రేమ ఏం చేస్తుందంటే అన్నింటినీ కత్తిపించేస్తుంది కాబట్టి ఆచార్యుడు ప్రేమ గలవాడై ఉండాలి అంతేకాని మేము ఎలా ఉన్నత స్థానంలో ఉన్నాం మీరందరో అయోగ్యులు అనే దృష్టితోటి ఉన్నవాడికి ప్రేమ కలిగించేస్తున్నాడు ప్రేమ రక్షణ అది కానే కదొస్తుంది అనివే సో ఆత్మవిజ్ఞానం ఒక ఆత్మవిజ్ఞానం మరొక ఆత్మవిజ్ఞానాన్ని శుభ్రంగా త్రోసిపుచ్చేస్తుంది ఏంటంటే సత్ సత్య అద్వితీయ ఆత్మవిజ్ఞానం సత్ అంటే అసత్యావర్తక విశేషం అసత్తు కాదు ఆత్మ అసత్తు కాదు అది శూన్యమేం కాదు సత్ అంటే ఉనికి ఉండడం మీరు ఉండడాన్ని విడిచిపెట్టి ఎప్పుడు పక్కకు జరగలేరు ఈజ్ వాట్ ఈజ్ ఈజ్ ఆల్వేజ్ ఉన్నదేదో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఆ ఉన్నదానిపై చేసి ఆరోపణలు వచ్చిపోతూ వాట్ ఈజ్ ఈజ్ ఆల్వేస్ అస్థిత్యే ఉపలబ్ధవ్య తత్వభావ ప్రతీదే సో అస్థి ఆ సత్ అనే అటువంటి ఆత్మ నా స్వరూపము సత్ సత్యం సత్యం అంటే విక్షావ్యావృత్తి ఈ ఈ దర్శనల్ దర్శనం నాడు చూసారా సత్ అన్నది శూన్యవ్యావృత్తికి విశేషణాలన్నీ ఒక దాన్ని నిరాకరించడం కోసం ఉద్దేశం శూన్యవ్యావృత్తి నిద్రలో లేదు శూన్యవాదం అటువంటి వాటిని నిరాకరిస్తుంది సత్ అనే విశేషణ జగత్తు నిత్య కనపడుతుంది కానీ యథార్థం కాదు సో ఈ పర్సనాలిటీస్ అన్ని కనబడేవే కానీ యథార్థం కాదు అలాగే మరి ఈ సత్తు కూడా అప్పుడప్పుడు కనపడిపోతూనే ఉందిగా మాకు మేమేం దాంట్లో నిలబడి ఉన్నామా అప్పుడప్పుడు కనపడ ధ్యానం చేసినప్పుడు కనపడిన తర్వాత పోనైపోయిందిగా అది కూడా నిత్య కాదు అని చెప్పడం కోసం తర్వాత అద్వితీయ నీకు జగత్ ఈ స్మాల్ పర్సన్ అనుభవంలో భేదముతో కూడే ఉంటుంది జగత్తు నాకంటే భిన్నంగా ఉంది జగత్తు కంటే విడిపోయి నేనున్నాను అనే భేద దృష్టిపూర్వకంగానే ఉంటుంది ఈ స్మాల్ పర్సన్ యొక్క విజ్ఞానం అటువంటి ఆత్మ విజ్ఞానం కానీ మీరు సత్తునందు నిలిచి ఉన్నప్పుడు జగత్తు జగత్తును దర్శించే ద్రష్ట అనే ఈ ద్రష్ట దృశ్యము అనే భేదం ఏదైతే ఉందో ఈ విభాగము అది విలీనం అయిపోతుంది ఎందుకు విలీనం అయిపోతుంది రహస్యం ఏంటంటే దృశ్యము ద్రష్ట దాని నుంచే బయటకు ఒకే దోట్ల నుంచి దృశ్యము ద్రష్ట వస్తాయి వచ్చి ఎదురు ఎదురు నిలిచి ఉంటాయి విలీనమైపోయిన రెండు మళ్ళీ ఆ సొత్తులు విలీనమైపోతాయి అక్కడ రెండవది అనుభవానికి రాదు భేదం అనుభవానికి రాదు అటువంటి ఆత్మవిజ్ఞానం అటువంటి ఆత్మవిజ్ఞానం ఏం చేస్తుంది ఇంకొక ఆత్మవిజ్ఞానం ఉండే తన గురించి తను మీరు చేసి భావన ఆత్మవిజ్ఞానం ఉంటాయి అదేమిటది వికార వికార అంటే చేంజింగ్ అని అర్థం సో ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి వీడు భారత్య దగ్గరికి చాలా ప్రేమగా వెళ్తారు వెళ్తే అప్పుడు ఉండేటువంటి పర్సనాలిటీ ఓ రకంగా ఉంటుంది చాలా ఉల్లాసమైన పర్సనాలిటీ ఇంకొక వీరికి ఒక అభిప్రాయం కలుగుతుంది ఏమని షీఈ్ నాట్ రిసప్రోక్రియేటింగ్ విత్ లవ్ అనే అభిప్రాయం కలుగుతుంది పర్సనల్ రీజన్ ఏదో ఉప్మా చేసి లేకపోతే సార్ సింపుల్ రీజన్ అయితే చెప్పిన కాఫీ ఇవ్వలేదునో అయితే అదే కాఫీ ఇస్తానని చెప్పి కొన్ని తర్వాత మరిచిపోయి ఇంకో పని చేయటం అయితే పోన్ నిరాలు కూడా ఉండొచ్చు అదే రీజన్ వీటికి ఫీలింగ్ ఏమనగలుగుతుందంటే షీఈ్ నాట్ రెసిప్రోక్రేటింగ్ విత్ లవ్ అనే ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగ్ కలిగిన వెంటనే అంతకుముందు ఉన్న పర్సనాలిటీ అది మటాష్ అయిపోతుంది ఇంకో కొత్త పర్సనాలిటీ వచ్చి చేస్తున్నారు ఆ ఉల్లాసం దాని స్థానంలో ఉక్రోషం వస్తుంది ఉల్లాసం లేదు ఉక్రోషం వస్తుంది దిని వికార అంటారు ఎందుకంటే డ్యాన్స్ చేస్తున్నాడు ఒకటి మహోల్లాసంగా డాన్స్ చేస్తున్నాడు చేసి ఎంత ఉల్లాసంగా ఉన్నాడంటే నేను చూసింది చెప్తున్నా నేను మమ్మీ గారు కూర్చొని కూర్చుని పుస్తకం చూసుకుంటున్నాను అక్కడ డ్యాన్స్ ఏదో చోట నాకేదో ఇలాంటి ప్రారంభాన్ని వస్తూ ఉంటే ఏదో సందర్భంలో నాకు ప్రొహిబిటెడ్ ప్లేస్ ఏం లేదు సర్వం అంతా పృథ్వీ అంతా కూడా పరమేశ్వర స్వరూపం మనకి ఇది ప్రొహిబిటెడ్ ఇది నాకు ప్రొహిబిటెడ్ భేదం లేదు అంతా ఒకటే సో నేను ఎక్కడో కూర్చున్నా పుస్తకం వాడు డ్యాన్స్ చేసుకున్నాడు ఏవో అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు అయిపోయింది మొహోల్లాసంగా ఉన్నాడు ఈ లోపల గమ్ముని ఇలా పొట్ట పట్టుకుని ఆ అమ్మాయిని తోపు తోసి గమ్మును పొట్ట పట్టుకుని వచ్చి నాకు ఎదుర్కొన్నా గుర్తిలో గుర్తున్నాడు వాట్ హ్యాపెన్ టు అని అడిగాను నేను అవుట్ ఆఫ్ హెల్త్ గుడ్ వెల్ అంటే స్టమక్ పెయిన్ అని అన్నారు ఇది నేను అప్పటి నుంచి దృష్టాంతంగా ఇస్తూ వస్తున్నాను కావని ది స్టమక్ పెయిన్ డిస్ట్రాయ్ ది పర్సనాలిటీ ఆ టైంలో వాడికి ఏది మిగతా ఆ టైంలో వాడికి మీరు తీసుకొచ్చి అమృతం ఇచ్చినా కూడా పడేవంత ఉంటా బాని డిస్టర్బ్ అని తీసుకుంటాం ఆ పర్సనాలిటీ అంతటి భయంకరమైన మార్పు చెందేసుకు మళ్ళీ కడుపులో పొట్లు తగ్గాక స్లోలీ మళ్ళీ ఇది వెళ్తారు స్టాక్ మార్కెట్ అయితే చెప్పలేకపోయింది of so personality that you take yourself to be is ever changing which person are you i want to know we in nyan samkhya vaada darshana vaalu we are buddha nyan darshana vaalu what is your true personality jab dem samkhya vaalu sanga unnaru buddha nyan ukroshanga unnaru edi vidyarthana personality edi idi kada idi kada vikara anrutha అది వీడి ఆత్మవిజ్ఞానం వీడు ఆత్మవిజ్ఞానానికి వర్ణనిస్తున్నారండి వికార అను వికార జీవ జీవ అంటే చూడండి వ్యక్తిని మీరు జ్ఞానప్రధానంగా చెప్పచ్చు ప్రాణప్రధానంగా చెప్పచ్చు ప్రాణప్రధానో జీవహ అంటూ ఉండేవారు మన ఇలాంటి పదాలు ఇవ్వబడుతూ ఉండేవారు ప్రాణప్రధానో జీవహ అంటారు ఎంటిటీ ఒకటి ఉంది అక్కడ ఆ ఎంటిటీని మీరు జ్ఞానప్రధానంగా చెప్తే ఉంటారు ఆత్మ అంటారు అదే వాడిని ప్రాణప్రధానంగా చెప్పారనుకోండి ఎలా ఉంటారు జీవ అంటారు అదే వాడికి ఉన్న సంపదని ప్రధానంగా చేసి చెప్పారనుకోండి రిచ్ మ్యాన్ అని అంటారు సో అలాగా లేకపోతే వాడు వేసుకున్న వేషాన్ని బట్టి చెప్పారనుకోండి వైడ్రాస్ పర్సన్ అంటారు సో వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ హైలైటింగ్ అనే దాన్ని బట్టి ఆ సేమ్ ఎంటిటీ అక్వైర్స్ డిఫరెంట్ నేమ్స్ జీవా ఈజ్ వన్ సచ్ నేమ్ ప్రాణప్రధాన ప్రాణప్రధాన అంటే క్రియాప్రధాన ఇ ఇది కర్మ ప్రధానుడు అయిపోతాడు కర్మమే ప్రధానం ఎందుకంటే ప్రాణం అంటే క్రియే కదండి కర్మ ప్రధానుడుగా ఉంటాడు నేను ఈ కర్మం చేశాను ఆ కర్మం చేయాలి ఇంత పని సాధించాను అంత పని సాధించాలి అలాంటి ప్రాధాన్యంలో పడిపోతున్నాడు కాబట్టి తన స్వరూపము ఆత్మ చి చి ప్రధానంగా ఉండడు క్రియాప్రధానంగా ఉంటాడు క్రియాప్రధానంగా ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసుకోండి జడమైన దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడని అర్థం ఆ స్థితిలో ఉంటాడు అలా వెతికిస్తూ ఉంటాడు అది వీడికి ఉన్న ఆత్మవిజ్ఞానం వికార అనురత జీవ ఆత్మవిజ్ఞానం శంకరులు అంటారు వికార అనురత జడ విజ్ఞానం అంటారు జడమైన దేహం నందుతాను అనే భావంతో ఉంటాడు సో లేకపోతే ఆ దేహంలో ప్రకటమవుతున్నటువంటి క్రియాశక్తితోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు సో ఇది అది ఒక ఆత్మవిజ్ఞానం ఈ ఈ అద్వితీయ ఆత్మవిజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఈ వికార అనువృత జీవ ఆత్మవిజ్ఞానము నివర్త ఇది ఆ పైన చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ బట్టి ఈ విధమైన కంక్లూషన్ మనం తీసుకురావటము చాలా బాగున్నది సమంజసముగా యుక్తియుక్తముగా ఉన్నది దీని మీద ఒక పూర్వపక్షం నను సత్వమీత్యం శబ్దవాచ్యే సద్బుద్ధి రాజిశ్యతే యథాదిత్యమన ఆదిషు బ్రహ్మాది బుద్ధి ఏమేమి పూర్వపక్షం ఈ పూర్వపక్షం మీకు కొంత ముందుకు వెళ్ళి నా అనే వరకు ఉంటుంది ఇంతవరకు తత్వనశి మహావాక్యం వ్యాఖ్యానం అయిపోయింది ఇంకా ఊరికే అది మహావాక్యం యొక్క ప్రాధాన్యాన్ని మనసులో పెట్టుకుని శంకరులు రెండు పూర్వపక్షాలను లేవనెత్తుతున్నారు ఈ మహావాక్యానికి గండి కొట్టే పూర్వపక్షాలు రెండున్నాయి ఆ పూర్వపక్షాలు సమాజంలో ఉన్నవే అవి లేవనెత్తి వాటిని ఖండించేసి అంటే అలాంటివి ఉన్నాయి సమాజంలో భావజాలం ఉన్నది దాన్ని పికప్ అందులో భావజాలం అంటే ఎవరితో ఉన్నది కాదు ఒక ఆచార్యుడికి ఉన్న భావజాలం కాబట్టి దర్భకం సింపాట భక్తుల ప్రపంచాచార్య అని ఒక ఆచార్యుడు ఉండేవాడు శంకరుడి కాలంలో ఆయన ఆయన వ్యాఖ్యానాల లోకంలో ప్రచారంలో ఉండేది వాటిలో ఉండే దోషాన్ని ఆయన పాయింట్అవుట్ చేస్తారు పాయింట్అవుట్ చేసి అలాగే రెండు వాగాలు ఉంటాయి పూర్వపక్షాలు అక్కడతోటి కంక్లూడ్స్ ది మహావాత్య సో నా తత్వమసి అన్న చోట ఇది చూడు తత్వమసి అంటే నువ్వు బ్రహ్మం అనేది ఏం కాదు నువ్వే నువ్వు బ్రహ్మే అయిపోతావేంటి ఇవ్వరా బ్రహ్మవే ఒక ఆయన నన్ను అడిగారు గద్వాలలో వేదాంత సభ అయితే వెళ్లారు వేదాంత సభ అంటే దానికి ఏమో అన్ని మతాల వాళ్ళని పిలిచారు సిన్సెస్ అని పేరు పెట్టారు ఏదో నేను వెళ్లాను ఇంటర్ సైట్ మీటింగ్ లా మళ్ళీ మళ్ళీ ఎంటర్ సైతం విత్ ఇన్ మళ్ళీ ఎంటర్ ఫైతం అది ఏదో అప్పట్లో అలా ఈశ్వరుడు తీసుకెళ్ళేడు వెళ్లాను అక్కడ నది ఒకటి ఉండేది కృష్ణానదో తుంగహోద్రదో నాకు గుర్తు కృష్ణానది జూరాల ప్రాజెక్టు పక్కన కృష్ణానదిలో స్నానం చేయొచ్చు మంచి ప్రశాంతంగా ఉంటుంది అక్కడ హనుమంతుడి దేవాలయం ఒకటి ఉండేది అక్కడ కూర్చొని నేను సుందరగా పారాయం చేసుకుండేవాడిని మంచిగా బాగుండేది సో అందుకోసం వెళ్ళేవాడిని ఈ సభ పేరు పెట్టి ఏదో నిమిత్తం ఉండాలి కదండి లేకపోతే ఉత్తీరే వెళ్లడం జరగదు కదా నిమిత్తం ఉండాలి అక్కడ సభలో ఒక ద్వైతాచారిని నన్ను అడిగాడు ఏమని అడిగాడంట మంది మధ్యలో అడిగాడు ఏమని అడిగాడంటే ఏమండి అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటండి అనండి అంటే నేనున్నాను మామూలుగా నేను అమాయకంగా చెప్పాను ఇంకేమిటండి అర్థము నేను బ్రహ్మనున్నారు నేను బ్రహ్మను అయి ఉన్నాను ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇప్పుడు కొత్తగా అవ్వక్కర్లా దట్ ఐఆమ్ బి బ్రహ్మను అంటే ఆయన ఆయనకి ఒళ్ళంతా ముణిగిపోయారు కోపంతో ఉంటాం పట్టుకోడాడు సార్ ఎందుకంటే నేను ఇన్వైటెడే ఆయన ఇన్వైటెడే ఇద్దరం మా అయినా కూడా ఇది ఒప్పుకోలేక నువ్వేనా బ్రహ్మారు అంటే బ్రహ్మ అంటే చూడండి బస్సు రాకపోతే గిలబిల్లా ఆడిపోతాడు ఎండ ఎండలు కాస్తున్నాయి ఒక గ్లాసు మంచినీళ్ళు నేను నీళ్లు కొంచెం మంచినీళ్ళు పక్కన పెట్టకపోతేనేమో గోల బెక్కేస్తాడు నేను బ్రహ్మను అంటున్నాడు అని అన్నారా నేను చిరునవ్వునవ్వు ఊరుకున్నావు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా నేను ఊరికే ఆయనతోటి నోలోచించుకోవడం ఎందుకు ఆయనకు అనుకూలంగా ఉండి ఉంటారు బహుశా సో దిస్ వే కాబట్టి నువ్వే బ్రహ్మం అయిపోతావు అంటే తత్వమసీన ఉంటే నువ్వే బ్రహ్మని అర్థం మరి అర్థం ఏంటి అంటే చూడు వంశబ్దవాక్యమైన అర్థం ఏమిటి నువ్వు అని ఇండివిజువల్ ఆ ఇండివిజ్యువల్ మీద సద్బుద్ధి అసత్ సతంటే సత్ కదండి ఇక్కడ సతంటే సత్ సదేకమేవ అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం సర్వజగత్ కారణమైన అసత్ అది తతంటే ఆ సత్ నీ నువ్వే ఆ సత్ నీవు నిన్ను నీవు ఆ సత్తులో కొంతసేపు భావన చెయ్యి అనర్థం అనర్థం ఆదేశము అంటే ఆదేశం అంటే సబ్కిత్తుంది ఒకదానిపై ఇంకొక దాన్ని సత్యుత్ చూప్ చేయటం అధ్యారోపణ చేయటం ఆరోపణ చేయటం సూపర్ ఇంపోజ్ చేయటం అని దృష్టాంతాలు చెప్తారు పూర్వపక్షం ఇప్పుడు నేను పూర్వపక్షం చెప్తున్నానుండ ఇలా కొంతసేపు పూర్వపక్షం అయిన తర్వాత అప్పుడున్నా ఐ విల్ రిమైండ్ యూ అంటారు కాబట్టి నువ్వే బ్రహ్మం కాదు నేను మరి అలా ఉంది కదా బాబు అక్కడ తత్వ విషయం దాని అర్థం ఏంటంటే సరే బాయ్ You contemplate upon yourself as brahma. As though you are brahma, you contemplate. That's right. I don't know what I'm saying. I'm saying, what's the truth? I'm a kattva, a bhaktva, a kalaqshapanya, a kakshapanya, a kakshapanya, a kakshapanya, a kakshapanya, a kakshapanya, a kakshapanya, a kakshapanya, a kakshapanya. For a while, for a while, I am a kakshapanya. That's right. That's right. You brahma, you can't do that. అలా ఉంటుందా అనే ఉంటుంది యథా ఆదిత్యమన ఆదిషు బ్రహ్మాది ఆదిత్యోతి ఆదిత్యో బ్రహ్మాను విద్వాన్ సకలం భద్రమశ్ను అసౌ ఆదిత్య ఆ మండలంలో దూరంగా కనబడుతున్న ఆదిత్యుడు బ్రహ్మ అలాంటి ఆదిత్యుడు బ్రహ్మనుకోండి బ్రహ్మంటే పరమేశ్వరుడు అనర్థం ఆదిత్యుడు బ్రహ్మ అనుకోండి మరి ఈ మిగతాదంతా ఏ విధంగా ఏమిటంటారు ఇది అటుకోండి ఆల్దీస్ ఇది బ్రహ్మ కదా నక్షత్రాల మీరు బ్రహ్మ కదా ఒక ఆదిత్యుడైనా బ్రహ్మ అదే అది కాదండి మీరు సరిగ్గా అర్థం అక్కడ అభిప్రాయం ఏమిటంటే పదే వాయిల్ నీ అక్కడ నిలబడ్డప్పుడు ఇది మండిపోతున్న గోళము అని కాకుండా బ్రహ్మ అని నువ్వు భావన చేయాలి भावना दिन उपासना अंत का आदि ब्रह्म ब्रह्म आदि का आदि ब्रह्म चंद्रुड़ भूमि इवन इवी क्रह्म होनी केवल आदित्युड़ ब्रह्म दी आ संगतू नीक शुति की तल नीकू का उपासन कोसम स आदि ब्रह्म भावना चयी అర్థమవుతోందండి టాపిక్ అంటే ఇప్పుడు ఉపాసన అంటే అర్థం ఏంటన్నమాట అబ్రహ్మందు బ్రహ్మని భావన చేత కదా ఆదిత్యుడు బ్రహ్మ కాదు కదా మరి మరి ఆదిత్యుడు ఏంటి ఆదిత్యుడు ఏంటి ఏమిటంటే ఆదిత్యుడు ఆదిత్యుడు బ్రహ్మ బ్రహ్మ టూ డిఫరెంట్ థింగ్స్ బట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కాంటెంపరేషన్ పరే వా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ ఆదిత్యుడి కేసు చూసి ఇదే బ్రహ్మ అని భావన చేయి భావన చేసే శుక్రం భావన అంతా ముఖ్యం ఇతిహాసం రెలవెన్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇతిహాసం రిలవెన్స్ ఉపాసనలన్నిటికీ మూలమిదే దీన్ని బట్టి ఇది కనుక మీరు అధ్యయనం చేసినట్లయితే ఈ విషయాన్ని పూర్వపక్షాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఉపాసనారంగంలో సమాజంలో ఉపాసన లయడలలో ఉన్నటువంటి అనేకములైన అసందర్భపు అభిప్రాయాల్ని శోధన చేసినట్టు అవుతుంది చాలా సందర్భములైన అభిప్రాయాలు ఉంటాయి సమాజంలో అవి ఎందుకుంటాయంటే అలా వందల సంవత్సరాల నుంచి అలా పాతుకుపోయి ఉంటాయి వాటిని అన్నింటినీ శోధన చేసినట్టు అవుతుంది వాటిని శోధన అయిపోతాయి మీరు అది లైక్టానాడు అవన్నీ శోధన అయిపోతాయి మరి శాస్త్రం అంటే అంటే లోక దృష్టిని పరీక్షకు పెట్టి దాన్ని స్థాన పెట్టి దాని శాస్త్రం మీరు లోకంలో అనుకుంటున్నవన్నీ ఇక్కడ సపోర్ట్ చేస్తూ కూర్చుంటారా ఇవి ఇదేమన్నా పోనీ సో శాస్త్రంలో పరిశోధన చేస్తారు శోధన చేస్తారు సో ఉపాసన అనగానేమి అబ్రహ్మయన ఆదిత్యునియందు ఫర్ ఎ వైల్ ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్ బ్రహ్మను భావన చేయుట అలాగే నేను సంసారణే నాకు తెలుస్తూ ఉంటుంది అదే సత్యం కూడా నేను సంసారణే నేను మఠాధిపతిని నేను గృహస్థుని నేను కష్టంలో ఉన్నవాడిని సుఖంలో ఉన్నవాడిని కత్తని భోప్తని నాకు తెలుస్తూ ఉంటుంది అస్తమానం నేను పరే వాయిల్ కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను బ్రహ్మను కుచేలు లాంటి వాడు ఉన్నాడు అనుకోండి ఈ పది మంది పిల్లలతోటి ఉంటాడు నేను పది మంది పిల్లలకి తండ్రిని అనే భావనతోటి కృంగిపోతూ ఉంటాడు పరే వాయిల్ నేను బ్రహ్మని అనుకుంటే కొంచెం సెల్ఫ్ ఇమేజ్ కొంచెం బాగుపడుతుంది మనస్సు ప్రశాంతం అవుతుంది పరే వాయిల్ ఇమీడియట్ ఫర్ సర్వైవల్ అదే ఆ తత్వమశి అంటే అది ఇంకో దృష్టాంతం మన ఆదిషం బ్రహ్మాది బుద్ధి మనో బ్రహ్మేతి యజానా మనోబ్రహ్మేత్యాదేశ అని ఒకటి వస్తుంది ఇంకోటో వస్తుంది నీ మనస్సు బ్రహ్మ అని నువ్వు భావించే ఎందుకంటే వీడు మనస్సులో అలా ఎందుకు చెప్పాడో ఎక్కడ చెప్పాడో నాకు సందర్భం గుర్తులేదు మనస్సుని బ్రహ్మగా భావించే సో బ్రహ్మంటే ఈశ్వరుడు ఈశ్వరుడు ఎక్కడ ఏడు కొండల మీద ఉన్నాడు లేకపోతే ఇంకో చోట ఉన్నాడు ఇంకో చోట ఉన్నాడు అని అలా